హరి ఓం గణానా బ్రహ్మణి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా ఓం సహనాభవ సహనౌ భునస్సు సహకరవై తేజస్వినీతమస్తుై ఓం శాంతి శాంతి శాంతి సహోవాచ అజాతశత్రు పదహారో మంత్రం అక్కడే మొదలు పెట్టాలా పదిహేనో మంత్రం భాష్యం ఉందండి విశేషవతో హి సోపాధి అక్కడి నైతావత విచితం భవతి ఉపక్రమ్య ఏతరే ఖల్వ్వమృతత్వమితి ఉపసంహారా ఓకే సో ఉపనిషత్తుని పూర్ణ పరబ్రహ్మ అంటే ఉపాధి సంబంధము లేని ప్రత్యగ భిన్నమైన పరబ్రహ్మను బోధించటం కోసమే ఉపనిషత్తు ఆరంభమయ్యేది ఉపనిషత్తు అంటే అజాతశత్ బ్రాహ్మణము ఆరంభమైనది కాబట్టి అజాత గాగ్యుడికి తెలుసున్న కొన్ని బ్రహ్మలు ఉన్నాయి అవన్నీ సోపాధిక బ్రహ్మలు ఆదిత్య మండలం ఉపాధి ఉపాధి కలిగిన బ్రహ్మ చంద్రమండలము ఉపాధి కాగల బ్రహ్మ ఇటువంటి సోపాధిక బ్రహ్మల్ని చెప్పేసి అంతా అయిపోయింది ఇంక చెప్పాల్సింది ఏం లేదు అన్నానికి వీరు లేదు ఏమండి ఈ ద్వైతవాదులందరూ అక్కడదాకా వచ్చాయిపోతారు ఇంకా పైదానికి వెళ్ళరు ఇక్కడ ఉపనిషత్తు యొక్క తాత్పర్యము సోపాధిక బ్రహ్మను చెప్పేసే ఆపేతం ముందు కాదు ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ఏంటంటే నిరుపాధిక అంటే ఉపాధులేమీ లేని ఉపాధులకు అతీతమైన ప్రత్యేక భిన్న అంటే అంతరతమైన ఆత్మస్వరూపము కంటే భిన్నము కానీ బ్రహ్మను బోధించట కొరకై ఉపనిషత్తు ఆరంభమైంది అందుగురించే నైతావతా విదితం భవతి అని అనాల్సి వచ్చింది యాజ్ఞ వచ్చి అయ్యా మీరు తెలుసుకున్నది పూర్తిగా తెలుసుకున్నట్టు కాదు అని చెప్పాల్సి ఒకప్పుడు చెప్పాలి ఎదుటివాడు ఏమనుకుంటాడంటే అదే సర్వం అనుకుంటాడు అదే ఫైనల్ అనుకుంటాడు అయ్యా అదే ఫైనల్ కాదు దీని ఫైనల్ ఇంకొకటి ఉంది అని చెప్పకపోతే చెప్తే ఏమవుతుంది వాడు ఓపెన్గా ఉంటాడు ఓకే ఇంకా మనం తెలుసుకోవాల్సింది నేను ఓపెన్ ఉంటాను ఓపెన్ ఉంటే ఏదో సందర్భంలో తెలుసుకోగలుగుతాడు అందుకోసమే అజాతిశత్తు అన్నాడు నైతావతా విహితం భవతి అనే అన్నాడు ఆ తర్వాత నచ అత అన్యత్ అంతరాళే వివక్షితం బా అస్తి ఇప్పుడు ప పన్నెండో పదమూడో పద్నాలుగో సోపాధిక బ్రహ్మలను చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు నిరుపాధిక ప్రత్యేక భిన్న బ్రహ్మను పోషించటానికి ఉపక్రమిస్తున్నారు ఈ శోపాధిక బ్రహ్మలను చెప్పాక నిరుపాధిక బ్రహ్మను చెప్పడానికి ముందు ఈ మధ్యలో ఈ మధ్యలో అంతరాలం ఉంటే ఈ మధ్యలో చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా అంటే ఇంకేమీ లేదు ఇంకేం లేదు చెప్పడానికి కాబట్టి ఆ నిరుపాధిక స్వరూ స్వ స్వరూపమైన పరబ్రహ్మ కంటే భిన్నంగా చెప్పదగ్గది మరి ఒకటి మధ్యలో ఇంక లేదు చెప్ప ఉపనిషత్తు చెప్ప ఇంకేదో చెప్పాలని అనుకోవటం లేదు ఉపనిషత్తు చెప్పింది కూడా ఏమీ లేదు కాబట్టి ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే ఉపనిషత్తు ఇప్పుడు చెప్పబోయేది నిరుపాధిక పరబ్రహ్మ మాత్రమే దానికి మనం సంసిద్ధులము కావాలి అని అజాతశత్రువు ఆ గాంధీని ప్రిపేర్ చేసుకున్నాడు తస్మాత్ అనవసర సమత్వాత్ గుణభావానుపగ ఇతి చోదశ అంటే ఒక శంక లేవనిస్తాడు ఆ శంక ఏమిటంటే గుణభావ అనుపగమ సమత్వా గుణభావ అనుపగమ అనవసర తస్మాత్ అక్కడ శేషశేషి భావస్ అప్రతిపాదక అది ఇక్కడ ఇక్కడ ఈ ఒక ప్రశ్న లేవనెత్త సందర్భము ఏమిటంటే పరబ్రహ్మ గలదు పరబ్రహ్మయే పరమాత్మ ఈ ఆత్మశేషి చూడండి శేషశేషి భావమని మీకు ఈ భాష్యాల్లో కనపడుతుంది శంకర భాష్యంలో శేషేషి భావాన్ని ఆయన పరిగణనలోకి తీసుకుని తిరస్కరించారు ఆయన చేత తిరస్కరింపబడిన పూర్వపక్షభూతమైన శేషశేషి భావాన్ని పట్టుకుని దాన్ని రీసైకిల్ చేసి ఓ మతాన్నే క్రియేట్ చేసి పెట్టారు సమాచారం ఓ మతం ఒకటి క్రియేట్ చేస్తాం రీసైక్లింగ్ చేస్తాను చూడండి ఆయన తిరస్కరించిన శేషశేష భావము అంటే ఏమిటో తెలిసిన పరమాత్మ ఆత్మ చైతన్యము బ్రహ్మ అది గలదు ప్రాణము గలదు ఈ ప్రాణము వేరు పరమాత్మ వేరు ఈ ప్రాణము పరమాత్మకు శేషము అంగము అప్పుడు పరమాత్మ ఏమిటవుతుంది శేషి అవుతుంది అప్పుడు ఎన్ని సత్యాలు వచ్చాయి రెండు సత్యాలు వచ్చాయి శేషి ఒక సత్యము శేషము ఒక సత్యము ఇది మామూలు వేదాంతపర అంటే ఫిలసాఫికల్ టెర్మినాలజీలో చెప్పచ్చు అంటే పరబ్రహ్మకు హిరణ్య గర్భుడు సమష్ఠ సమష్టి ప్రాణశక్తి సమష్టి క్రియాశక్తి సమష్టి విజ్ఞానశక్తి ఆ పరమాత్మకు శేషము పరమాత్మ శేషి అలా చెప్పచ్చు దీన్నే పురాణంలో చెప్పాలనుకోండి విష్ణువు ఉంటాడు ఆయన బ్రహ్మని సృష్టిస్తాడు నాభి తమల నుంచి పుట్టి సృష్టిస్తాడు ఆ బ్రహ్మ విష్ణువుకి చెప్పిన మాట విని ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఉంటాడు ఇది పురాణ భాష శేషశేషి బ్రహ్మ శేషుడు విష్ణువు శేషి లేదంటే బ్రహ్మదేవుడే శేషుడుగా ఉండి చక్కగా ఆయన చెప్పిన మాటలతో పనిచేస్తూ ఉంటే మీకు సమస్య ఏమిటి మీరందరూ కూడా ఆ పరమాత్మకి శేషుడు అవడం శేష్యుడు అవడంలో అభ్యంతరమే ఉంది లేదా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ఈ పొగడమోత్తరమేంటి పరమాత్మకి శేషుడుగా ఉండాలి అంతేగాని అహం బ్రహ్మాస్మి అనకూడదు సాక్షాత్తు బ్రహ్మదేవుడే అహం శేష అహం దాస అంటూ ఉంటే ఆ కోక్యాహుగా అని ఈ రకమైన ఒక సిద్ధాంతము పెట్టడం ఇది ఇక్కడ అటువంటి శంకన లేవనెత్త సందర్భం ఇక్కడ ఏమీ లేదు అనవసర అంటే అవకాశము లేదు నా అవసర అంటే నా అవకాశ అటువంటి అవకాశం ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ శేషశేష భావం చెప్పడాని కోసం రాలేదు ఇది సమత్వమే ఇక్కడ సమము సమం బ్రహ్మ సమము అంటే తెలుసునండి ధర్మ అధర్మాలకు అతీతము శేష శేషి భావానికి అతీతము కారణ కార్యభావానికి అతీతము పుణ్యపాపములకు అతీతము అన్నిటికే అతీతము సమానము అటువంటి బ్రహ్మ కానీ చెప్పుట ఎందు మాత్రమే తాత్పర్యం తప్ప ఇక్కడ బ్రహ్మేమో శేషి ప్రాణశక్తేమో శేషుడు శేష గుణగుణి భావము గౌణభావము అంటే ప్రాణశక్తి సెకండరీ పరమాత్మ ప్రైమరీ అంటూ ఈ విధమైనటువంటి వ్యవస్థని చెప్పడం కోసం ఈ ఉపనిషత్తు ఆరంభింపబడలేదు అటువంటి సందర్భం కూడా ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ రాసింది ఏముందంటే ఈ నిరుపాధిముఖము ఈ నిరుపాధికముకు ఆత్మస్వరూపము కంటే అధికముగా మరి ఒకటి ఈ మధ్యలో ఉపనిషత్తు తాత్పర్యముగా చెప్పబోరినది ఏమీ లేదు ఉపనిషత్తు ఆ విధముగా దేనినైనాను చెప్పలేదు కూడా అంటే వివక్షితం నాస్తి ఉత్తం నాస్తి అన్నారు శంకరణ అందుకోసం రెండు అలా స్పష్టంగా తర్వాత కావున ప్రాణము ఆత్మలు సమాన స్థాయి చేతనత్వముకు చెందినవి కనుక వాటి మధ్య గుణప్రధాన భావము పొసగటంతో వేసే ప్రశ్నకు తాగులేదు కాబట్టి అలాంటి ఒక ప్రశ్న వేశారు రంగు కూడా సమానమైన స్థాయివిగా ఉంటాయి ప్రాణము సమము ఆత్మ సమము సమానమైనటువంటి స్థాయికి చెందినవి ఉంటాయి కాబట్టి వాటిల్లో శేషశేష భావము పెట్టుకోవాలి మనము లేకపోతే శేషశేష భావం ఉండదు రెండు కూడా స్వతంత్రములైన తత్వములుగా పరిగణనలోకి తీసుకోవాలి అని ఈ విధమైనటువంటి ప్రశ్నలకు తాగు లేదు విశేషవతో హీ సోపాధిక సంవ్యవహారాథగుణి భావ విపరీత్యా ఇప్పుడు గుణగుణి భావము అన్నది అది ఇక్కడ సందర్భం కాదు అని చెప్తున్నాం కదా దాన్ని కొంచెం వివరిస్తున్నారు గుణగుణి భావము అన్నా శేషశేషి భావము అన్నా ఒకటే జీవుడు శేషుడు ఈశ్వరుడు శేషి సో దాన్నే జీవుడు గుణ గుణ అంటే అప్రధానం గుణి అంటే ప్రధానం సో జీవుడికి ఈశ్వరుడికి మధ్యన జీవుడు అంటే మీరు నేను ఇలాంటి పది చిన్న జీవులు చిన్న చిన్న జీవులు కావచ్చు లేకపోతే ప్రథమ జీవుడు హిరణ్య గర్భుడు కావచ్చు అక్కడ కూడా శేషశేషి భావమే హిరణ్య బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మదేవుడు ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి దండం పెడుతూ ఉంటాడు శేషశేషి నారాయణుడితో నారాయణ ఇప్పుడు భక్తుడు నారాయణుడి వంటి అవుతాడు అంతేగాని నారాయణుడే అయిపోడు అని మొన్న మహాత్ముడు టీవీలో చుట్టూంటే నారాయణుడు వంటి వాడవుతాడు తప్ప నారాయణుడే అయిపోవడం ఇప్పుడు చూడండి నారాయణుడు నారాయణుడే భక్తుడు భక్తుడే వీడు వాళ్ళ ఎందుకు అవుతాడు వీళ్ళ ఎందుకు అవుతాడు ఒక పక్కా అద్వైతం పెట్టుకోవడం అదే పడుతుంది అది కాదు కొంత ద్వైతం కొంత అద్వైతం నారాయణుడు వంటి వాడవుతాడంటే కొంత అద్వైతంలో పడింది ఓ ప్రసరంత అద్వైతాన్ని పట్టుకున్నట్టు అయింది మీరు కానీ వంటి అని పెట్టడం చేత మళ్ళీ ద్వైతాన్ని వదులుకోలేకపోవడము అన్నది కూడా ఉంది కాబట్టి మానవుని మస్తిష్కంలో పూర్ణమైన ద్వైతాన్ని అద్వైతాన్ని స్వీకరించడానికి భయం ఉంటుంది అద్వైత త్రస్యతో జనాన్ అన్నారు గౌరపాటాచార్య భయపడుతూ ఉంటారు అద్వైతం అంటే భయపడతారు సో ద్వైతం అన్నా భయపడతారు ద్వితీయ అద్వై భయం పోతే ద్వైతానికి భయపడతారు ద్వైతంలో ఉంటూ అద్వైతం అంటే ఏమో అని భయపడుతుంది తెలివే ఇటువంటి శేషశేషి భావము ఇది సోపాధికమైనటువంటి పర బ్రహ్మ విషయంలో కుదరొచ్చు ఇప్పుడు ఆదిత్య బ్రహ్మ ఉన్నాడు ఆదిత్య మండలాత్మర్గతమైన బ్రహ్మ ఉన్నాడు నేను ఇక్కడి జీవుణ్ణి ఆయనకి నేను ఆయన నా కోరికలు తీరుస్తాడు అన్నప్పుడు వీడు సోపాధికుడే ఆదిత్య బ్రహ్మ సోపాధికమైంది వీడు శోపాధికుడైనాడు కదా దేహేంద్రియాలతోటి శోపాధికుడయ్యాడు ఆదిత్య బ్రహ్మ మండలాంతర్గత పురుషుడే ఆయన సోపాధికుడయ్యాడు అప్పుడు పూజ చేయడము ఉపాసన చేయడము మొదలైన సంవ్యవహారము ఉంటుంది ఒక మతపరమైన వ్యవహారం ఉంటుంది ఆ వ్యవహారాన్ని నిలబెట్టడం కోసం శేషశేషి భావాన్ని వీరు స్వీకరించవచ్చు అంతవరకు బాగానే ఉంది కానీ నా విపరీతస్య విపరీతం అంటే ఉపాధి సోపాధికములకు విపరీతము నిరుపాధికము ఏ రకమైన ఉపాధి సంబంధము లేని పరబ్రహ్మ విషయంలో జీవుడికి ఈశ్వరుడికి భేదమే ఉండదు కనుక భేదం లేని చోట పూజా ఉపాసన మొదలైనటువంటి కర్మా ఉపాసనలకు తాగులేదు కనుక ఇక్కడ శేషశేష భావాన్ని చెప్పాల్సినటువంటి అవసరము లేదు నిరుపాఖ్యోహీ విజిజ్ఞాపయషిత సర్వస్యాముపనిషది అంటే ఉపనిషత్తులు ఏవైనా కూడా ఏ ఉపనిషత్తు అయినా కూడా ఏ ఉపనిషత్తు అంటే మీరు లలితోపనిషత్తు భావనోపనిషత్తు అలా మొదలెట్టకూడదు ఏ ఉపనిషత్తు అంటే అలా మొదలు పెడితే ఇంకా దానికి ఏమీ వ్యవస్థ లేదు చాలా ఉపనిషత్తులు ఉన్నాయి అలాగే సో అలాగే మీరు కొన్ని కర్మోపనిషత్తులు ఉంటాయి కొన్ని యోగ యోగోపని యోగ ఉంటుంది యోగశిఖోపనిషద్ది దాంట్లో ప్రాణాయామం చేయి మన రామ్దేవ్ బాబా గారు చెప్పే పాఠంలాగా ఉంటుంది కాబట్టి మీరు అలాగా టైవర్స్ అయిపోతూ ఉంటే ఆయన అన్నమాట మీకు పోసగదు సర్వస్యా ఉపనిషది స్టాండర్డ్ ఉపనిషత్స్ ఉన్నాయి అవి ఏమిటంటే శంకరుడు భాష్యం రాసినవ్వండి అటువంటి ఉపనిషత్తులన్నింటి ఎందు నిస్సందేహంగా నిరుపాధిక పరంబ్రహ్మణి చెప్పుటే తాత్పర్యముగా ఉన్నది ఉపనిషత్తులంటే అంచేతనే ఔపనిషదులు నేను చాలా సార్లు చెప్పాను నాకు కొంచెం ఛాతస్థ ఎక్కువ అంచేత మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను ఔపనిష ఉపనిషత్ సిద్ధాంతంలో ద్వైతానికి తాగులేదు ఉపనిషత్తు యొక్క పరమ తాత్పర్యం వచ్చే ద్వైతానికి తావు లేదు అలా ఉన్న ఉపనిషత్తు యొక్క స్ట్రక్చర్ అలా ఉన్నది ఆ రోజుల్లో అందరూ దాన్ని అలా అంగీకరించేవారు అంచేతనే వాళ్ళు ఏం చేసేవారంటే ఉపనిషత్తుల్ని పక్కన పెట్టేవారు కుమారుల ఉపనిషత్తుల్ని తిరస్కరించారు కుమార్గభట్ అయితే ఉపనిషత్తుని ఊషర క్షేత్రము ఉన్నాడు అంటే ఇప్పుడు మీరు కోస్టల్ డిస్టిక్లో వెళ్తూ ఉంటే అన్ని పంటలు కనపడతాయి నేల చాలా సారవంతమైన నేల అలా వెళ్తూ వెళ్తూ బీచ్ దాకా వెళ్ళేప్పటికీ ఇంకా పంటలు ఉండవు అక్కడ చవిటి నేల కనపడుతుంది అక్కడ మొక్క మొలవదు తొండ్ర మొక్కే మొలగదు అంత రాళ్ళు రప్పులు ఉంటాయి ఇసగ ఉంటుంది నేల చవిటి ఆ చవిటి నేల పృథివీ సస్యశ్యామలమే అయిన పృథివీ ఎందు కూడా అక్కడక్కడ చవిటి నేలలు ఉంటాయి పళ్ళను ఫలములను అధికంగా ఇచ్చే పృథివీ ఎందు కూడా చవిటి నేలలుంటాయి అలాగే కర్మల ఉపాసనల ద్వారా అనేకానేకములైన ఫలములను ఇచ్చే వేదములందు కూడా ఉపనిషత్తులనే చవిటి నేలలుంటాయి అని చెప్పాడు కుమారుల పుట్టు బాగుంది కదా వాళ్ళకు ఉపనిషత్తు మీద శ్రద్ధ లేదు ఎందుకంటే అక్కడ అద్వైతం చెప్తున్నారు ఇది మనకు అనుకూలం కాదని వాళ్ళు దాన్ని తీసి పక్కన పెట్టారు కానీ ఆధునిక కాలంలో అదేం చేస్తాడంటే ఉపనిషత్తు ఉపనిషత్తు తీసుకుని దాంట్లో ద్వైతం పెడతాను ఇది ఎలా ఉంటుందంటే మా మావోయిస్టు ఎలక్షన్లో పోటీ చేసినట్టు నేపాల్లో అయిందిగా ఇప్పుడు మావోయిస్ట్ అంటే ఏమిటి దేశం యొక్క కాన్స్టిట్యూషన్ని ఒప్పని వాడు వాడు కాన్స్టిట్యూషన్ని అక్సెప్ట్ చేయమోక్రసీ ఒప్పుకోడు వాడు ఏం చేస్తాడు కాన్స్టిట్యూషన్ చేత ప్రొవైడ్ చేయబడిన ఎలక్షన్ సిస్టంలో మెంబర్గా పోటీ చేస్తాడు పోటీ చేసి నాకు యాభై ఓట్లు ఎక్కువ వచ్చి నేను నెగ్గానంటే ద్వైతం పెట్టిన వాడు అలాంటి వాడు ఎందుకంటే అక్కడ ద్వైతానికి తాను లేదు అయినా ద్వైతాన్ని కృషి చేస్తాను ఎనీవే సో ఉపనిషత్తులన్నిటి ఎందు నిరుపాధితమైన పర బ్రహ్మను బోధించుటయే తాత్పర్యముగా ఉన్నది ఎందుకో తెలుసునండి స ఏష నేతి నేతి ఉపసంహారాత్ అలా ఉపసంహారం చేస్తారు సోదారం చేయడంలో నాలుగు నాలుగు ఇరవై రెండు నెంబర్ ఇస్తున్నారు అర్థాత ఆ దేశ నేతి నేతి అలాగే ఇంకా కొంచెం ముందు కూడా స ఏష నేతి నేతి ఆత్మా అగృహ్య నహి గృహ్యతే అంటో మంత్రాలు ఉన్నాయి ఆ ఈ ఆత్మ దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే నేతి నేతి నేతి అంటే నా ఇతి ఇతి అంటే సకలములైన ఉపాధులను నిర్దేశిస్తుంది ఇతి ఇతి అంటే దేహము నా ఇతి దేహము కాదు ఇతి అంటే మనస్సు నా ఇతి మనస్సు కాదు అంటో సర్వమును నిషేధించుట ద్వారా ఎన్ని ఉపాధులను మీరు భావన చేయగలుగుతారో వాటిని అన్నిటినీ నిషేధించడం ద్వారా నిరుపాధితమైన శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మను బోధించి ఆ శృతి ఉపసంహారం చేసింది కాబట్టి అదే ఫైనల్ కంక్లూషన్ ఈ నాయిస్ మరీ ఎక్కువగా ఉంది క్లాసు కంటిన్యూ అవుతుందనుకుంటున్నారా మరీ ఎక్కువగా ఉంది మనం మామూలుగా ఎందు మనం రాజరాజేశ్వరి గార్డెన్లో వివాహం అయినప్పుడు మనకి భిక్ష లేకుండా ఆ నాయుస్సు మనకు ఉంటుంది కానీ ఇది స్కూ స్కూల్ వాళ్ళలో పిల్లలకు అటువంటి సంస్కారాన్ని నేర్పకూడదు స్కూల్ పీపుల్ షుడ్ నాట్ గు అనేవే ఇండియన్ సొసైటీకి ఇండియన్ ఫిలాసఫీకి ఏమి సంబంధం లేదండో సొసై మీకు ఇండియన్ ఫిలాసఫీ ఆపరేషన్ చూడాలంటే మీరు యూరపో అమెరికాయో వెళ్ళాలి వెళ్తే అక్కడ అక్కడ సోషల్ లైఫ్లో అది మీకు అది కనపడదు కర్మయోగము గవర్నమెంట్ సర్వీస్లో కర్మయోగం మీరు చూడాలనుకోండి అమెరికా కానీ కెనడా కానీ వెళ్తే కనపడదు ఇక్కడ మీకేం కనపడదు ఇక్కడ ఉరికే కర్మయోగం పాఠాలు చెప్పుకోవడానికే ఉపయోగపడుతుంది కానీ ఆపరేషన్ చూడాలంటే మీరు అక్కడికి వెళ్ళాలి ఈ మాట నేను నేను నాకంత దుండధైర్యం లేదు ఈ మాట అనడానికి కానీ వివేకానంద స్వామిని రామతీర్థని చదివిన తర్వాత ధైర్యం వచ్చామనుకున్నాను ఎనివే ఇట్స్ ఆల్ రైట్ వి అక్సెప్ట్ ఇట్ అండ్ వీ ప్రొసీడ్ తస్మాత్ ఆదిత్యాదిబ్రహ్మభ్య అమేభ్య అనుకుంటున్నారా అవిజ్ఞానమయేభ్య అనుకుంటున్నారా అవిజ్ఞాన విలక్షణ అన్య అస్తి విజ్ఞానమయ్యేతా సిద్ధం కాబట్టి ఇది సిద్ధించింది అని కంక్లూషన్ ఏమిటి సిద్ధించి తస్మాదంటే అందువలన అందువలన అనగా ఎందువలన తస్మాత్ ఎందువలన అనగా పైన చెప్పిన విధంగా శృతులు స్మృతులు నిరుపాధిక బ్రహ్మను బోధించటమే తాత్పర్యముగా గలవి గలుకా తస్మాత్ ఇప్పుడు ఈ ఆదిత్యాది బ్రహ్మలు ఉన్నాయి ఆదిత్యాది బ్రహ్మలు ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు ఆదిత్యాది బ్రహ్మలు మనం పన్నెండో పదమూడో చూసాం ఇది ఈ ప్రశ్న ఎలా ఉంటుందంటే అండి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు రాముడు ఉన్నాడు కృష్ణుడున్నాడు బాబాగారు ఉన్నారు ఇక్కడో బాబాగారు ఉన్నారు అక్కడో బాబాగారు ఉన్నారు అయ్యప్ప ఉన్నాడు దొరుకున్నది ఖాళీ ఉన్నది ఇప్పుడు అసలు దేవుడు ఎవరు అని మీరు ప్రశ్నించారనుకోండి ఎవరో అడగడు ఇలాంటి ప్రశ్నలు ఒకవేళ అడిగారనుకోండి ఇక్కడ ప్రసంగం అటువంటిది ఇక్కడ అయితే ఏమన్నా అడగాలి ఏమన్నా ఆదిత్యపురం ఉంది చంద్రపురం ఉంది నక్షత్ర ఉంది మరో బ్రహ్మ ఉంది పృథ్వీబ్రహ్మ ఉన్నది ఆజ్ఞు ఉన్నది వరుణ బ్రహ్మ ఉన్నది ఇన్ని ఉన్నాయి కదా ఏది అసలైన బ్రహ్మ అని అడిగారనుకోండి వీటిల్లో అంటే అసమాధానం ఏం చెప్తున్నాడు ఇవేమీ అసలైన బ్రహ్మ కాదు ఇవి సోపాధికములు అసలైన బ్రహ్మ వీటికి అతీతంగా ఉంటుంది అని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఇందాక అడిగిన దానికి ఏం చెప్పాల్సి ఉంటుంది మీరు ఇవేమీ అసలైన దేవుళ్ళు కావు అసలైన దేవుడు ఒకడున్నాడు అద్వితీయుడు ఆ దేవుడికే ఇన్ని రూపాలు పెట్టుకుని జనులు ఆరాధిస్తూ ఇవన్నీ కూడా సోపాధిక బ్రహ్మలే తప్ప నిరుపాధికమైన అసలు సిసలైన బ్రహ్మలు కావు చెప్పాల్సి ఉంటుంది చెప్పి దట్ ఈస్ ది ట్రూత్ ఇక్కడ అదే చెప్తున్నారు ఆదిత్యాది బ్రహ్మలు ఇవి ఏతేభ్య ఇవన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవిజ్ఞానమయేభ్యంటారు అంటే వీడికి ఆత్మస్వరూపం తెలియకపోవడం చేత వచ్చిన బ్రహ్మలు ఇవన్నీ కూడా ఆత్మస్వరూపం తెలిస్తే ఈ బ్రహ్మలు అన్నీ విలీనమైపోతాయి సో ఆదిత్యుడు చంద్రము చంద్రుడు మొదలగు ఈ దృశ్య బ్రహ్మల అవిజ్ఞాన అన్నదాన్ని నేను దృశ్యాన్ని రాశాను ఎందుకంటే బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ ఏది అని అడిగారనుకోండి బ్రహ్మ జగత్తులో భాగంగా ఉంది అంటే బ్రహ్మ దృశ్యమవుతుంది తెలుసుకునే వాడి యొక్క స్వరూపము బ్రహ్మ అని మీరు అన్నారనుకోండి అప్పుడు బ్రహ్మ చేతనం అవుతుంది అంచేతనే మీరు బ్రహ్మని వెతికేప్పుడు మీరు ఎక్కడ వెతుకుతారు దృశ్య జగత్తులో వెతుకుతారా మీ అందు వెతుక్కుంటారా మీరు సెటిల్ చేయండి మీరు దృశ్య జగత్తులో వెతుక్కుంటే మీరు వెతగ్గా వెతగ్గా బ్రహ్మ దొరుకుతుంది మీకు జనరల్గా రూల్ ఏమిటంటే మీరు దేనికోసం వెతుకుతారో అది దొరుకుతుంది ఎందుకంటే సబ్జెక్టివిటీ వచ్చేస్తుంది ఫైనల్గా దొరికిన దాని ఎందు మీరు చూస్తారు కాబట్టి మీకు బ్రహ్మ దొరుకుతుంది అది దృశ్య జగత్తులో దొరికిన బ్రహ్మ దృశ్య బ్రహ్మ అవుతుంది అభిజ్ఞాన అవుతుంది విజ్ఞానానికి ఆపోజిట్ అవుతుంది విజ్ఞాన ఆనందం బ్రహ్మ ఉంది దానికి ఆపోజిట్ అవుతుంది దృశ్య బ్రహ్మ కాబట్టి జడమవుతుంది సోపాధికం అవుతుంది జడానికి కూడా చైతన్య సంబంధం ఉంటుంది దాన్ని స్వయంగా జడంగా ఉంటుంది ఆ బ్రహ్మలు ఇవన్నీ కూడా సోపాధిక బ్రహ్మలన్నీ అలా ఉంటాయి వాటికంటే విలక్షణమైన నిరుపాధిక బ్రహ్మ విలక్షణ వాటికంటే కూడా అతీతమైనది విలక్షణమైన నిరుపాధిక బ్రహ్మ అన్య అస్తి ఉంది ఆ నిరుపాధిక బ్రహ్మ ఎటువంటిదో తెలుసునండి విజ్ఞానమయ అదే ఆ బ్రహ్మ సో విజ్ఞానమయ ఇతం ఆ బ్రహ్మ బుద్ధియందు భో బుద్ధియందు ప్రతిఫలించి విజ్ఞానమయ అంటే బుద్ధియందు ప్రతిఫలించి భోగ్యమును ప్రకాశింపజేసేది అని చెప్పాల్సి ఉంటుంది విజ్ఞానమయ అంటే అంటే విజ్ఞానం ఇక్కడ విజ్ఞానమయ అంటే చైతన్య స్వరూపమైన బ్రహ్మ కాలదు ఆ బ్రహ్మయే బుద్ధి ఎందు ప్రకాశ ప్రతిఫలిస్తూ ఈ భోగ్యమునందరూ ప్రకాశింపజేస్తోంది కాబట్టి మీరు బ్రహ్మను ఎక్కడ వెతుకుతారు దృశ్య జగత్తులో వెతుకుతారా చైతన్యములందు వెతుకుతారా అంటే చైతన్య ప్రతిఫలనము కలిగినది బుద్ధి బుద్ధి జడము స్వయంగా కానీ దాని ఎందుకు చైతన్య ప్రతిఫలనము కలదు అటువంటి చైతన్య ప్రతిఫలన సంయుక్తమైనటువంటి బుద్ధి ఎందు కనుక మీరు అన్వేషించినట్లయితే అక్కడ మీకు శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మం ఎందుకు దొరుకుతుంది అని నిర్ధ ఇచ్చేతత్ సిద్ధం ఈ విషయము సిద్ధించినది సహోవాచాత ఇప్పుడు నిరుపాధిక బ్రహ్మని బోధించాలి గార్జ్యుడికి ఎందుకంటే గాజ్యుడు దండం పెట్టాడు కదా నాకు బోధించను బోధిస్తున్నాడు ఆయన ఏమని ఎత్రైషుప్తో భూత్ యష విజ్ఞానమయ పురుష తదాభూత్ కుత ఏతదాగా ఏమండి అసలు మీరు ఎప్పుడైనా ఇటువంటి వివేకాన్ని మీరు చూసారా ఇటువంటి వివేకం ఎటువంటి వివేకము చెప్తా మామూలుగా మీరు చూసి వివేకం ఎలా ఉంటుందంటే ఈ జగత్తు ఉంది ఏమండి ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఈశ్వరు నుంచి పుట్టింది ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు ఆయన ఎలాగ ఈ జగత్తును సృష్టి చేస్తాడు ఏదో నిమిత్త కారణం ఉపాధాన కారణం ఇదొక వివేకం అదొక విచారం అదొక విచారం దీనికి భిన్నంగా ఇంకో విచారం ఉన్నది దీనికి ఇది అధిభూత అధిదైవ విచారం అధిభూతాన్ని తీసుకెళ్ళి అధిభూతం అంటే ఇది దీన్ని తీసుకెళ్ళి అధిదైవంతో ముడిపెట్టడం అధిభూత అధిదైవ విచారం ఇంకో విచారం అధిభూత అధ్యాత్మ విచారం ఏమండి ఈ మతాలన్నీ కూడా అధిభూత అధిదైవ విచారానికి చెంది ఉంటాయి ఉపనిషత్తులో అధిభూత అధ్యాత్మ విచారం ఆ మంత్రం అలాంటిది ఇప్పుడు ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టిందని మీరు అడిగారు కదా దానికి నేను ఏమడుగుతాను చూడాలంటే చెప్పు నువ్వు చెప్పు ఎక్కడి నుంచి పుట్టిందని నువ్వు చెప్పు నేను నా ప్రశ్నే అది కదా నన్ను చెప్పమంటారా ఏమిటంటే నీకు నేను సహాయం చేస్తా ఐ విల్ గైడ్ యూ నువ్వు ఈ జగత్తు ఎప్పుడు వచ్చింది నీ అనుభవంలోకి ఎప్పుడు వచ్చింది కదా జగత్తు నువ్వు కదా నీ అనుభవం లేకుండా జగత్తు లేదు కదా ఉదాహరణకు నిద్రపోతున్నప్పుడు జగత్తు లేదు ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టిందనే ప్రశ్న లేదు నువ్వు నిద్ర లేకనే ఆ ప్రశ్న వచ్చింది కాబట్టి జగత్తు నీ అనుభవంలోకి వచ్చాక అప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు ప్రశ్నించుకున్నావు మీ అనుభవంలోకి ఎప్పుడు వచ్చిందో చెప్పు మీరు కనుక తెలివితేటలతో చెప్తే ఇప్పుడు రావడం కట్టండి ఇవాళ పొద్దున్న ఐదున్నరకు లేచాను అప్పుడే వచ్చిందని చెప్పాలి మీరు కదా అప్పుడే వచ్చింది ఓకే సో ఉదయం పొద్దున్న మీరు నిద్ర మీ అనుభవంలోకి వచ్చింది కాబట్టి మీ అనుభవంలోకి వచ్చిన జగత్తు ఎక్కడి నుంచి వచ్చి మీ అనుభవంలో మీ అనుభవం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి వచ్చి అంతే కదండి ఇప్పుడు బస్సు దిగాడంటే బస్సు ఎక్కడ దిగాడు సికింద్రాబాద్లో దిగాడు అంటే బస్సు సికింద్రాబాద్ వస్తేనే సికింద్రాబాద్లో దిగుతాడు కదా బస్సులో వీడు ఉన్నాడు అలాగే అనుభవంలో ఉంది జగత్తు ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందో జగత్తు అక్కడి వస్తుంది వేరే ఇంకో చోటి నుంచి వస్తుందా కాబట్టి నీ అనుభవము ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి నుంచి వచ్చింది బుద్ధిని కానీ నిద్రపోయినప్పుడు బుద్ధి లేదు కదా బుద్ధి లేచాక వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అది తెలిస్తే అక్కడి నుంచే జగత్తు వచ్చింది అవుతుంది అది కారణం చాలా అధ్యాత్మ కారణం ఇచ్చారు అజాతశత్రుడు అంటున్నాడు ఎత్ర ఏషత్ సుప్త ఈ వ్యక్తి ఈ విధంగా పడుక్కుని ఉన్నాడు పడుక్కున్న వాడిని ఒక నిద్ర లేపారు కదా ఇప్పుడు వాడు దాన్ని ఇప్పుడు వాడి కాదు మనం ఈ వ్యక్తున్నాడు కదా ఈ విధంగా నిద్రించి ఉండాడు ఏ కాలమునందైతే ఈ వ్యక్తి విజ్ఞానమయుడైన పురుషుడు అక్కడ విజ్ఞానమయ అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మయే విజ్ఞానమయుడైన పురుషుడు ఇంకా వి పురుషుడి కంటే బాహ్యమునందు బ్రహ్మ లేదు బ్రహ్మ చైతన్యంలో ఉంటుంది నీ లోపల వెతుక్కున్నప్పుడు విజ్ఞానమయుడైన పురుషుడు మీరు మీ లోపల ఉంటుంది బ్రహ్మ కాబట్టి వీడు ఈ విజ్ఞానమయ పురుషుడు ఈ విధంగా నిద్రపోయినప్పుడు ఈ విధంగా అంటే అంతకుముందు చూపించి చూశారు కదా నిద్రపోయినప్పుడు ఈ విజ్ఞానమయ ఎక్కడ ఉండేను వాడు ఎక్కడో ఒకడు ఉండాలి కదా వాడు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ ఉండేనో ఎక్కడి నుంచి వచ్చాను ఇప్పుడు తెల్లారెప్పుడికి వచ్చారనుకోండి ఏటో తెల్లారెప్పటికి వచ్చావు రాత్రి ఎక్కడున్నారో ఏమిటి అని అడుగుతారు కదా ఎక్కడి నుంచి వచ్చావు రాత్రి ఎక్కడున్నావు అని అడిగితే ఏదో చెప్తాడు నేను రాత్రి నైల్లో ఉన్నాను అంటే హోటల్లో ఉన్నాను తెల్లగప్పటికి నేను ఇంటికి వచ్చాను అన్నట్టుగా ఈ విజ్ఞానమయ పురుషుడు వచ్చాడు వీడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు రాత్రి ఎక్కడున్నాడు ఏషత్ సుప్త భూత్ ఎత్ర ఏ కాలం నుండి అయితే ఏషీ విజ్ఞానమయ పురుషుడు ఏతత్ ఈ విధంగా సుప్తహా భూత్ నిద్రించి ఉండెనో యహా యేష విజ్ఞానమయ పురుష విజ్ఞానమయ పురుషుడు తదా అప్పుడు అంటే ఆ నిద్రావస్థయందు క్వ అభూ ఎక్కడ ఉండడు ఈ నిద్రా వివేకము చేద్దాం మరి స్వప్న వివేకము సుషుప్తి వివేకము చేయాలి కదా వాటి వివేకం చేయాలి స్వామి రామతీర్థం ఏమన్నారంటే ఈ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ అందరూ కూడా కోలమి అరిస్టాటిల్ మొదలైన ఫిలాసఫర్స్ అందరూ కూడా జాగ్రత్తవస్థ యొక్క విచారం చేశారు బాగా చేశారు జగత్తున్నది ఇది ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడు సృష్టించాడు ఇది చేశాడు అది చేశాడని విచారం చేశాడు సరే మరి రాత్రి నిద్రపోయినప్పుడు దాని గురించి ఏమి విచారం చేశారు ఏమీ చేయలేదు నిద్రపోతుంటే కలగన్నాడు దాని గురించి ఏమి చేశారు ఏమీ చేయలేదు దాంతో ఆ వివేక ఆ విచారము కాబట్టి ఆ విచారము సమగ్రంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ అవస్థ జాగ్రత్త అవస్థతో పాటుగా స్వప్నావస్థ సుశుప్త్యవస్థల యొక్క వివేకాన్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది నేను ఊరికే తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనిథింగ్ టు యూ వాళ్ళ డిగ్రీకి వెళ్ళి ఏమన్నా మీరు కొంచెం సౌండ్ తగ్గించడానికి అవకాశం ఉంటుందా అని కోరడం ఏమిటో అంత సౌండ్ ఏమిటి కానీ మీరు వెళ్ళి మీరు కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుందండి మీకు మోహన్ గారు కూడా ఒక్కసారి వెళ్ళండి ఆయనతో పాటు ఇదో మీరు ఎలా వెళ్ళాలో తెలిసినా ప్రేమగా చెప్పాలి ప్రేమగా చెప్పాలండి వెళ్ళకుండా అన్నగారు ప్రేమగా చెప్పాలి మీరు వాళ్ళతో ఏమీ ఫైట్ దయచేసి ఏ ఎలా వాళ్ళగా క్లాసులు నడిపిద్దామంటే కూడా అవకాశం లేని విధంగా స్కూల్ పిల్లలకి అలాగా తగ్గించుకుని వినాలి కదా అవును వీఆర్ రెసిస్టింగ్ ఇట్ లేకపోతే ఏం చేయాల్సి వస్తుందంటే అది కొంత తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే యాక్సెప్ట్ చేసి పాఠం చెప్పేసుకుంటాం అది తక్కువ స్థాయిలో లేదు కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి రిక్వెస్ట్ ఏమైనా చేయాలి రిక్వెస్టే చేయాలి నాట్ బైట్ విత్ డెమ్ లేదా ఈ పూట మీ క్లాసు ఇక్కడ ఆపుకుని మళ్ళీ ఇంకో క్లాసు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంచేతనే నేను డౌట్ వ్యక్తం చేశాను మనం వెళ్ళి అడగడానికి అవకాశం ఉంటుందా అని అన్నాను అనేప్పటికీ సూర్యనారాయణ గారు లేచి నిలబడ్డారు ఆయన ఒక్కరు వెళ్ళడం ఇష్టం లేక మోహన్ గారిని కూడా పంపించారు పంపిస్తే వీళ్ళిద్దరూ వీళ్ళు డెవలప్ పెట్టుకుంటారేమో నా భయంతో అలా వద్దో అని ఎవర్ణ బ నెక్స్టరు నెక్స్టరు మీరు మీరే ఒకసారి లేచి నిలబడి ఆనంద్ కుమార్ వెనక్కాల కూర్చున్నారు ఆయన మీరే ఇక్కడికి వచ్చి మీ పరిచయం చేయండి ఒక్కసారి అందరికీ ఇళ్ళ ఇక్కడ నిలబడి అందరికీ ఒకసారి మీ పరిచయం చెప్పండి మీ పేరు అవి చెప్పండి సీనియర్ కాలేజీలో ఉంటానండి నేను చెస్ కోచింగ్ ఇస్తాను చెస్ కోచింగ్ చెస్ కోచింగ్ ఇస్తాను పిల్లలకి నేను లాస్ట్ ఇయర్ నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచాను పిల్లలకి చెస్ కోచింగ్ ఇస్తాను సార్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన కృష్ణమూర్తి గారు ఉన్నారండి ఆయన తీసుకొచ్చాను సార్ లాస్ట్ టైం ఎవరు కృష్ణమూర్తి గారు ఎవరు కృష్ణమూర్తి గారు మీతో పాటు వచ్చారు వారు ఎవరు అనమాట నేను ఇది కొంచెం చండో చూపించింది బృందంటే ఆయన చూపించు అది చదవాలని మీకు ఎలా అనిపించిందండి మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో కొంచెం చెప్పండి ఇంకా డైరెక్ట్ గా చాలకి బృహదారం వెళ్ళిపోయారు నాకు కొన్ని కొంచెం చెప్పండి ఇప్పుడే మీరు విన్నారు ఆ పుస్తకం మీరు కూడా వినలేదు శివయోగ స్వరోదయ ఓకే ఎవరినా సరే తెలుగులో అభివాదాలు ఇవ్వలేదంటే సరే ఇంగ్లీష్ లో యాక్చువల్గా సంస్క్రిత్ టెక్స్ట్ అది ది చింతామణి అని సంస్క్రిత్ టెక్స్ట్ ఉంది అది స్వదయోగ మీద ప్రాణ మీద ఇంటెక్తుంది అనమాట అది సో స్వదయోగ మీరు ఎవరైనా గురువులు పిలిచేస్తారేమో చాలా కనెక్ట్ అయితే ఎవరు నేర్పించేవాళ్ళు ఎవరు లేరు అది నేను చెన్నైకి వెళ్ళినప్పుడు చెన్నైలో ఇది అడ్డియార్లో లైబ్రరీ ఉంది పాత లైబ్రరీ సో అక్కడ లైబ్రరీలో ఒక పెద్ద ఆయన ఆయన నాకు దాని మీద ఇంగ్లీష్ లో ఒక ఆయన కండంగానే ఒక ఆయన ట్రాన్స్లేట్ చేశారు చిన్న మ్యాన్స్క్రిప్ట్ ఆయన అది తీసుకొని నేను వాటిని అధ్యయనం చేయడం మొదలుపెట్టాను దాని నుంచి అంటే దానిలో కొంచెం గతకి వెళ్ళేటప్పటి దాంట్లో ఏంటంటే ప్రశ్నోపనిషత్తు గురించి మెయిన్ చేస్తాను సో ప్రశ్నోపరిషత్తులు ఏంటంటే పంచవాయువులు ఎన్ని వాయువులు అయితే ఉన్నాయి వాళ్ళ మాత్రం పంచవాయుల గురించి చెప్తూ ప్రాణ అపాన ఉదాహరణ సమానం అన్ని వాయువుల గురించి చెప్తూ వాయుస్ అంటే ఏ అంటే ఈ ధనుంజ వాయువు చెప్పి ఒక్కొక్క వాయు కాల ఫంక్షన్ ఏంటి అది మన బాడీలో ఎలా రెగ్యులేట్ చేస్తాయి తర్వాత బాడీలో ఉన్న డెబ్బై నాడులు ఏవైతే ఉన్నాయో ఆ నాడుల గురించి చెప్తూ నాడుల్లో పది నాడులు మెయిన్ అని చెప్పి అది ఈడానాడి పింగళా నాడి ఆ రెండు మెయిన్ మధ్యలో సుష్మా నాడి తర్వాత వాటి గురించి చెప్తూ మనం అంటే ఇఫ్ వీ కెన్ కంట్రోల్ అవర్ డ్రగ్ వీ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అని దాని గురించి చెప్పి ఆ ఈడ నాడి పింగ్లా నాడి మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు సో అది ఆ ప్రశ్న పరీక్షలు ఎప్పుడైతే టెప్ దానిలో మళ్ళీ కఠో పరీక్ష గురించి కొంచెం మెన్షన్ చేశారు ఏదైతే ఇప్పుడు ఇది ఇది ఇది నచ్చినటువంటిది ఏదైతే డిస్కషన్ దానిలో డెత్ లోకి వెళ్ళినప్పుడు ఇట్లా అది కూడా వెళ్తున్నప్పుడు ఏంటంటే దానిలో ఇప్పుడు నేను ఏదైతే బ్రేదార్ క్వశ్చన్ చెప్పినా పేదార్ కంపెనీషన్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఉంది అని చెప్తే అక్కడ ఆ సోర్స్ తీసుకొని బ్రేదార్నీ కంపెనీ స్టార్ట్ చేశాను బ్రేదార్ నీకేషన్ స్టార్ట్ చేసే ముందు కొంచెం పొరపాటున మాండ మొదలు పెట్టాను కానీ అర్థం కాలేదండి అది సైజు చూసుకుంటే చాలా తక్కువ ఉంది పన్నెండు వర్షలే కదా మీడి ముగిద్దామని చెప్పి మొదలు పెట్టాను అది ఆఖర్లు చదువుతాను విద్యార్థి మాండే మేము వెళ్ళిపోయేటప్పటికీ అది చక్కెన్ పెట్టేసి మళ్ళీ బృహదయానికి మెసేజ్ వచ్చాను మీరు ప్రశ్నోపనిషత్తు చదవండి అది ఒక శ్రవణం చేయండి ప్రశ్నోపనిషత్తు చేయండి ఎలాగంటే శంకరుల భాషంతో సహా ఇక్కడ శర్మగారిని ఇవాళ రాలేదు ఏది శర్మగారు ఏది ఆయన ఆయన దగ్గర ప్రశ్నోపనిషత్తు సీడీ తీసుకోండి ఆయన టెలిఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి క్లాస్ అయిన తర్వాత తీసుకోండి తీసుకుని ఆయన్ని ప్రశ్నోపనిషత్తు సీడీ తీసుకుని అది వినండి ఆ పర్టికులర్ సెక్షన్ మీరున్న సెక్షన్ వినొచ్చు లేకపోతే ఐదు ప్రశ్నలు వినొచ్చు దీంట్లో ఒక ప్రశ్న ఇది మేము ఇంకా నాలుగు ప్రశ్నలు ఉన్నాయి దాని పేరే ప్రశ్నోపనిషత్తు ఊరికే ఊరికే వెరి ప్రశ్నలు అనేకంగా వేసి ఇవ్వాలని కృష్ణోపనిషత్తు అని పేరు పెడతారు ఐదు ప్రశ్నలు దాంట్లో ఇది మీరు వినండి దాంట్లో శంకర భాష్యంతో సహా విస్తారంగా ఉంది వినండి కృష్ణోపనిషత్తు చాలా స్టాండర్డ్గా ఉంటుంది గంభీర ఆనందజీ అలాగే గంభీర ఆనందజీ ఉంటే అనువాదం చాలా స్టాండర్డ్గా ఉంటుంది సో ఈవేళ ఇక్కడ అసలు ఏమవుతుందో చూద్దామని వచ్చారు మన లాస్ట్ క్లాస్ వచ్చాను ఈరోజు ఆయన రాలేకపోయారు సో వస్తాను అని చెప్పాను అంటే నేను జనరల్ గా ఏంటంటే నాకు తెలుగు చదవడం కొంచెం ప్రాబ్లం అవుతుంది సో మీరు చెప్పేదంతా నేను ఇంటికి వెళ్ళి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని చేసుకుంటున్నాను ప్రధానంగా చూసి వస్తాయి కూర్చోండి అబ్బాయిద్దరికి జోహార్ వండర్ఫుల్ చాలా సంతోషం సో పురుష ఈ విజ్ఞానమయ పురుషుడు విజ్ఞానమయ పురుషుడు అంటే మీరు నేనునండి అన్నీ తెలుసుకుంటూ ఉంటాం విజ్ఞానం అంటే బుద్ధి ప్రధానంగా జీవిస్తూ ఉంటాం ప్రతిదాన్ని బుద్ధితో తెలుసుకుంటూ ఉంటాడు కనుక వీడు విజ్ఞానమయ ఈ విజ్ఞానమయ దేహాన్ని దేహ ఉన్నవాడు కూడా విజ్ఞానం ద్వారా దేహ తాదాత్మ్యం వస్తుంది లేదా మన మిత్రులు చెప్పినట్టుగా ప్రాణము స్వరము వీటి ఎందు తాత్మ్యం ఉన్నప్పుడు కూడా విజ్ఞానాన్ని బట్టే వస్తాయి విజ్ఞానం లేదే ప్రాణం మాత్రం ఎక్కడుంది విజ్ఞానమయ పురుష ఈ విజ్ఞానమయ పురుషుడు నిద్రలో ఎక్కడ ఉండే వీడు పొద్దున్నే తక్కువని లేచాడు కదా ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచో చోట అంతవరకు లేడు సడన్గా వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చాడని నా కాదు మొత్తానికి ఎక్కడి నుంచి వచ్చాడో అది కొట్టుకోవాలి కుత ఏతదా ఏతదంటే ఈ విధంగా వచ్చాడు క్రియా విశేషణం అంట సో ఎక్కడి నుంచి వచ్చాడు తర్వాత కుతహ పంచమీ విభక్తి పంచమీ విభక్తికి అపాదానము పేరు పండు పడింది ఎక్కడి నుంచి పడుతుంది దేనికి అతుక్కునుందో అక్కడి నుంచి పడుతుంది అపాదానము అంటారు చెట్టు కొమ్మ నుంచి పడింది అలాగే వీడు పొద్దున్న సడన్గా ఊడిపడ్డాడండి పొద్దున సడన్గా ఊడిపడ్డాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు అని అడిగాడు ఆయన అడిగితే తదుహ నమేనే గాంధ్యహ గాంధ్యుడు అది ఏమీ తెలియదు ఆయన అది ఏం తెలియదు ఇప్పుడుగా ఆదిత్య బ్రహ్మ చంద్రబ్రహ్మ మతాన్ని బోధించే వాళ్ళని ఈ కర్మలు చేయించే వాళ్ళని ఎవరిని కర్మ చేసేదంటే పొద్దున్న నిద్రలేచొచ్చి కదా స్నానం చేసొచ్చి కర్మ చేస్తున్నాడు మీరు జయిస్తున్నారు అసలు ఈ ఈ విజ్ఞానమయుడు ఈ కర్తాభోక్త వీడు రాత్రి నిద్రలో లేడు ఇప్పుడు వీడు ఎక్కడి నుంచి వచ్చారని అడగండి వాళ్ళని అదైతే ఆయన ఏమైనా వెళ్ళబడం చేస్తున్నాం ఆయన వీడికి ఇష్టం ఉంటే కర్మ చేయలేకపోవడనుకోండి సో కాబట్టి అది విచారం ఇక్కడ సుశక్తి వివేకము స్వప్న వివేకము వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుందండి చాలా పుణ్యాత్ములు వాళ్ళు భగవంతుడు వాళ్ళని సంతమంది చేకూరుతున్నారు వాళ్ళు భాకర్లు సమ్ అజాత వ్యతిరితాత్మాస్తిం ప్రతిపాదామువాచ ఇప్పుడు చూడండి మీరు విజ్ఞానమయ పురుషుడిగా ఉన్నంత వరకు నేను నాది అని మీరు అనుకుంటున్నారు చూడండి ఈ నేను నాది ముందు నేను వస్తుంది దాన్ని నాది వస్తుంది ఈ రెండూ కూడా యథార్థమైన ఆత్మస్వరూపం కాదు ఎందుకంటే నేను నాది మీరు నిద్ర లేచినప్పుడు సడన్గా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చేది ఊడిపడ్డాయి నేను ఊడిపడింది దాని నుంచి నాది ఊడిపడింది అలవాటుని బట్టి బై హ్యాబిట్ అసలు నేను నాదీకి అతీతమైన స్థానం ఒకటి ఉన్నది దానికి ఆత్మానికి నిర్మమో నిరహంకార ఏమన్నా శాంతి ఆశ్రమానికి వెళ్ళా అన్నవరం శాంతి ఆశ్రమం ఉంది కదా ఓంకారానంద ఇప్పుడు లేరు ఉప మహాత్ములు వారు స్థాపించిన ఆశ్రమం ఇప్పుడు మాతా జ్ఞానేశ్వరి ఉన్నారు తలపు చాలా ప్రేమస్వరూపు అక్కడ నన్ను ఓంకారం లేని ఉపన్యాసం నేను ఓంకారం గురించి ఉపన్యాసం చెప్పాను గంట ఐదు నిమిషాలు చెప్పేసి ఆపేశాను నా ఉపన్యాసం అయిన తర్వాత ఒక అమ్మగారు ఉపన్యాసం చెప్పాను ఆమె పేరు నాకు గుర్తు లేదు వేదాంతం అది బాగా చదువుకున్నాడు కొంచెం పొహరెంట్గా లేదు ఉపన్యాసం బట్ అన్ని సంగతులు తెలుసుకున్నారనే విషయం మటుకు నాకు అర్థమైంది నేను ఎప్పుడైనా వెళ్ళిన ఉపన్యాసం చెప్తే చాలా ఓపెన్ మైండ్తో విని ప్రయత్నం చేస్తాను సో మనం శ్రవణం కూడా చేయాలి కదా శ్రవణం చేసే సందర్భాలు తక్కువ ఉంటాయి ఆమె ఆమె చెప్పారంటే చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా చెప్పారు ఆశ్రమాలు పెడుతున్నారు సభలు చేస్తున్నారు తర్వాత ధర్మకార్యాలను చేస్తున్నారు వీటన్నింటి ద్వారా ఆశ్రమాలు యజ్ఞాలు యాగాలు సభలు పండిత సభలు సాహిత్య సభలు లేకపోతే వేదాంత సభలు వీటన్నింటి ద్వారా ఒకనొక వ్యక్తిత్వాన్ని పూజించుకుందుకు తప్పిస్తే అసలు మూలంలో ఆ వ్యక్తిత్వము మిథ్య దానికి అతీతమైన తత్వము కలదు దాన్ని తెలుసుకోనని చెప్పడం కోసం వచ్చే ఇవన్నీ అది తెలుసుకోవలసింది పోయి ఒక వ్యక్తిత్వాన్ని పూజించటానికి ఉపయోగిస్తున్నారు వీటిని అనే విషయం ఆవిడ చెప్పారు ఆ చెప్పడంలో కొంచెం ఆవిడ సహజమైన ధోరణిలో కొంచెం మామూలుగా పండితులు ఉపయోగించని పదాలు కూడా వేసి అంటే మరొకటేం కాదు ఆ వ్యక్తి చావాలరా అని శాస్త్రం చెప్తోంది ఆ పర్సనాలిటీ చావాలి ఆ అహంకారం మమకారం అందుకోసమే శాస్త్రం సభలు ఉన్నాయి దాన్ని చచ్చిపోవడానికి బదులుగా మీరు దానికి బాగా అలంకారాలు చేసి మరింత బతికించినారు ఉంటారు అలా చెప్పినారు అప్పుడు నేను విని చాలా బాగా చెప్పిందండి నేను అనుకున్నా చాలా మంచి తత్వాన్ని పట్టుకుంది నేను పెద్ద పెద్ద మహాత్ములు చూశాను ఈ మాత్రం తత్వాన్ని పట్టుకున్న నాకు ఇంకా కనపడడం తర్వా